వామే కవి కవీనాశ్రమస్తేష్టరాజంప శృంగోదసాద్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్య పర్యమిం వందే గిరు పరంపరా నర్తృవన్న కర్మాణి సృజతి ప్రభు నయోగం స్వభావస్టు ప్రవర్త వ్యక్తున్నాడు వ్యక్తికి వ్యక్తి కర్త కదా అని ఒక ప్రశ్న తర్వాత ఈ జగత్తుని సృష్టించేటువంటి పరమేశ్వరుని ఎందు కర్తృత్వం ఉన్నదా లేదా అని ఇంకో ప్రశ్న ఇప్పుడు సృష్టి ఉందా లేదా అని ప్రశ్న కాదు ఆ సృష్టికి కర్తృత్వం ఈశ్వరుని ఉందా లేదా అని ప్రశ్న అలాగే జీవితంలో యాక్షన్స్ క్రియలు ఉన్నాయా లేదా అని ప్రశ్న కాదు క్రియలు ఎలాగూ ఉన్నాయి ఆ క్రియలకి కర్తృత్వము నా స్వరూపమునందు ఉన్నదా లేదా అని ప్రశ్న ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఒకటే ఉంటుంది వేరు వేరు సమాధానాలు ఉండవు ఇక్కడ ఎత్ పిండాండే తత్ బ్రహ్మాండే ఇప్పుడు బ్రహ్మాండముందు సమష్టిలో ఏ ఆత్మగలదో ఎష్టిలో అదే ఆత్మ ఉన్నది బ్రహ్మాండంలో ఏ సూర్యుడు ఉన్నాడో ఈ కుండలోని నీళ్లలో ప్రతిఫలించే సూర్యుడు అదే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ సూర్యుడు వేరు అక్కడ సూర్యుడు వేరు ఏమి కాదు ఇప్పుడు మీరు చూడండి శ్రీకృష్ణుడు తన కర్తృత్వాన్ని గురించి ఏం చెప్పాడు చాతుర్వర్ణం అసష్టం గుణకర్మ విభావిషర్తారమే మాం విద్ది అకర్తారమం వ్యయం ఒక వ్యావహారిక దృష్టితో చూస్తే కర్త ఎవరు ఈశ్వరుడు కర్త అయితే పరమార్థ దృష్టితో చూస్తే ఈశ్వరుడు కూడా కర్త కాదు అని మనం చూసాం కర్తృత్వం లేదు సరే మళ్ళీ జీవులు స్థాయికి రండి సో ఈశ్వరుడు ఎందుకు కర్తృత్వం ఉండదు ఆయన కర్తృత్వం మళ్ళీ జీవులు స్థాయికి రండి నేను నేను యొక్క యథార్థస్వరూపమైన ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉందా లేదా లేదు ఇంతకుముందు మనం చూసాం ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వశ అహంకారని మోహాత్మా కర్తాహమితి మన్యతే ప్రకృతి యొక్క గుణములే సకల క్రియలను చేస్తూ ఉంటే నేను కర్తను అని అజ్ఞానం చేత వీడు భావిస్తున్నాడు వాస్తవంలో వీడు కర్తృత్వం కర్త కాదు అని శాస్త్రం చెప్తాను శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సో శ్రీకృష్ణుడు నువ్వు కర్తవి కాదు నేను కర్తని కాను అని చెప్పాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు నీ ఎందు కర్తృత్వాన్ని నేను పెట్టలేదు అని చెప్తున్నాడు సరిపడండి ఎంతో తేడా ఉంది సో ప్రభుడు జగ జగన్నాథుడైన ఈశ్వరుడు ఈ మనిషికి లోకస్యా అంటే మానవులకు కర్తృత్వం అసరిజతి ఆయన కర్తృత్వాన్ని మన నెత్తి మీద పెట్టలేదు వీడు అజ్ఞానం చేత నేను కర్తను అని అనుకుంటున్నాడు నువ్వు కర్తను అనుకో అని చెప్పలేదు ఆయన అయిగా ఏం చెప్పాడు నువ్వు కర్తను కాదని తెలుసుకో అని చెప్పాడు కర్మలు ఉండవే కానీ నువ్వు కర్తను కాదు అని తెలుసుకో అని చెప్పాడు కాబట్టి కర్తృత్వం అనేది కేవలము దేహేంద్రియ మనస్సులందు ఉంటుంది స్వరూపమునందు ఉండదు చైతన్యమునందు ఏ కర్తృత్వము ఉండదు ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తాడు అన్ని క్రియలు చక్కగా జగత్తు నిండా అన్నీ నడుస్తాయి మంచి నడుస్తుంది చెడు నడుస్తుంది సూర్యునికి కర్తృత్వం ఉండదు ఇప్పుడు కన్ను చూపు సూర్యుడు అనుగ్రహం ఈ చూపుతోటి మీరు మంచివి చూసినా సూర్యుడికి పుణ్యం కానీ చూస్తే సూర్యుడికి పాపం కానీ ఇది ఉండదు కాబట్టి ఈశ్వరుడు మనకి కర్తృత్వాన్ని పెట్టలేదు భాష్యం చూద్దాం నర్తృత్వం స్వయం కుర్వితి ఆయన స్వయంగా నువ్వు కర్మలను చెయ్యి అని చెప్పాడా ఆయన ఏమీ కర్మలను చేయమని చెప్పలేదు నువ్వు ఈ కర్మలను చెయ్యి అనే ఆయన చెప్పలేదు ఆయన ఏం చెప్పాడంటే కర్మలను చేసినప్పుడు కర్మఫలం లేకుండా చేసుకో అని చెప్పాడు అంతేకాని అధర్మం చేయొద్దని చెప్పడం ముందే తాత్పర్యం కానీ పని ధర్మం చేయమని చెప్పడం ముందు తాత్పర్యం కాదు ధర్మం చెప్పసేసి సందర్భంలో కూడా నిష్కామ కర్మ చేయమని చెప్పడం వల్లే తాత్పర్యం కానీ సకామకర్మ చేయమని చెప్పడం వందు తాత్పర్యం లేదు నిష్కామ కర్మ సందర్భంలో కూడా నీ ఎందుకు లేదు అని చెప్పడం వల్లే తాత్పర్యం కానీ నువ్వు ఈ కర్మని చెయ్యి అని చెప్పడం ముందు తాత్పర్యం లేదు కాబట్టి ఒక సందర్భంలో ఆ వాక్యాన్ని బట్టి చెప్పినట్టుగా ఉన్న ఉన్నా అక్కడ వివక్ష ఇంటెంట్ ముఖ్యం తాత్పర్యము లేదు కాబట్టి వీడు తనకు తాను కర్తను అనుకుంటున్నాడు తప్పించి అజ్ఞానం చేత ఇంద్రియములు మనస్సు దేహము వాటితోటి తాదాత్మ్యాన్ని చెంది నేను కర్తను అని వీడు భ్రమపడుతున్నాడు తప్ప ఇదేందుకు కర్తృత్వాన్ని ఈశ్వరుడు పెట్టలేదు నాపి ఇప్పుడు కర్మలు అంటే చూడండి కర్తాకర్మ క్రియ ఆకర్మ ఇది కర్తాకర్మ క్రియలో ఉండే కర్మ కర్తాకర్మ క్రియలో ఉండే కర్మకు అర్థం ఏంటి ఆబ్జెక్ట్ అని అర్థం కర్తాకర్మ క్రియలో క్రియ అంటే యాక్షన్ కర్త అంటే సబ్జెక్ట్ కర్మ అంటే ఆబ్జెక్ట్ ఈ కర్మకి ఈ కర్మ అంటే క్రియ అర్థం కాదు ఇది వేరే ఈ కర్మకు అర్థం ఏంటంటే ఇప్పుడు కర్త పక్కన ఉండే కర్మకు అర్థం ఏంటంటే కర్త కర్మ అన్నారు అనుకోండి ఆ కర్మకి క్రియను అర్థం చెప్తారా క్రియ అని అర్థం చెప్పరు కర్మకి ఆబ్జెక్ట్ కర్మ అని అర్థం చెప్పారు కర్తాకర్మ క్రియ క్రియ అంటే క్రియ సో ఇప్పుడు మీరు కర్మ చేశారు మీరు ఒక క్రియని చేశారు క్రియ ఒక క్రియని చేశారు ఈ క్రియను చేసినప్పుడు అంటే ఏదో యజ్ఞమైన చేశారు యజ్ఞమనే క్రియను చేశారు ఈ క్రియను చేసి మీరు ఏది ఏది తయారు చేసుకున్నారు స్వర్గాన్ని తయారు చేసుకున్నారు మీరు స్వర్గలోక ప్రాప్తిని సంపాదించుకున్నారు అందువల్ల మీకు ప్రీతి ఉండబట్టి కష్టపడి యజ్ఞం చేసి స్వర్గాన్ని సంపాదించుకున్నారు కాబట్టి ఈసితమం కర్మ కర్తీప్సితమం కర్మ వ్యాకరణ సూత్రం కర్తు ఈప్సితమం కర్మ కర్త తనకు కావాలని గట్టిగా కోరుకునేది ఎదిగలదో అది కర్మ కాబట్టి వీడు వీడికిప్పుడు కర్మ ఏమిటి యజ్ఞం చేసే యజ్ఞం అనేది క్రియ కర్త వీడు యజ్ఞం క్రియ కర్మ ఏమిటి స్వర్గం స్వర్గాన్ని సంపాదించుకున్నాడు అంచేతనే వాక్య వాక్యాన కూడా జ్యోతిష్ఠోమైన స్వర్గ కామో యజేత అంటే జ్యోతిష్ోమయాగేన స్వర్గం భావేత్ భావయేత్ అంటే ఉత్పన్నము చేయవలను దేనిని స్వర్గమును ఉత్పన్నము చేయవలను దేనితోటి జ్యోతిష్ఠోమనే యాగముతో స్వర్గమును ఉత్పన్నము చేయవలను కాబట్టి క్రియమైంది జ్యోతిష్ఠోమయాగము కర్మ ఏమైంది స్వర్గమైంది కర్మ అంటే ద్వితీయ ఆ సెన్స్ లో అర్థం చెప్తున్నారు ఇక్కడ కాబట్టి నాపి కర్మాని రథఘట ప్రాసాదాదీని ఈసి ఇప్పుడు వీడు రథం నిర్మాణం రథం కావాలని కోరుకున్నాడు రథానికి చే రథం అంటే కారు కారు కావాలని కోరుకుని దానికి ఒక ఒక క్రియని చేశాడు ఏమిటి క్రియని చేశాడు వచ్చిన ఈ కార్ల వాళ్ళు కూడా మోసాలు ఇది అంత సింపుల్ కారు ఒకడు కారు కావాలని లేదా జంగ్ కారు మారుతి జంగ్ కారు కావాలని వెళ్తే ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు ఆరు లక్షలు తీసుకుని అది కారు కంపెనీ అకౌంట్లో వేసి వీడికి కారు ఇవ్వడానికి బదులు తన అకౌంట్లో వేసేసుకుని వీడికి కారు ఇవ్వలేదు ఇప్పుడు దాంతో కొట్లాడుకుంటున్నాను ఏం చెప్పి ఇప్పుడు ఈ దుఃఖాన్ని ఎవరు క్రియేట్ చేశారంటారా అతనికి జనరల్గా ఎవరనిపిస్తుంది ఇప్పుడు దుఃఖంలో పడ్డాడు కదా ఆరు లక్షల రూపాయలు పోయిందంటే దుఃఖమే కదా ఎవరికైనా దుఃఖం దీనికోసం సలామానం కాదు ఎవరికైనా దుఃఖమే ఎంత కోటీశ్వరుడు కూడా ఆరు లక్షలు వృధాగా పోయాయి అంటే దుఃఖం అనిపిస్తుంది సో ఆరు లక్షలు సద్వినియోగం అయితే పర్వాలేదు దుర్వినియోగం అయ్యాయి ఎవడో అపహరించాడో అంటే దుఃఖం అనిపిస్తుంది సహజం కదా మరి సో ఇప్పుడు ఆ దుఃఖం ఎవరు కలిగించారు అతనికి అన్నట్లయితే సో మీరు లౌకికుని అడిగారు అనుకోండి అడిగితే ఆ కారు డీలర్ ఈ దుఃఖాన్ని కలిగించాడు అని చెప్తారు కరెక్టే కదా కరెక్ట్గా అదే మీరు జ్యోతిష్ శాస్త్రజ్ఞాన్ని అడిగారు అనుకోండి వెంటనే క్యాల్కులేషన్స్ వేసి ఆయన చెప్తారు మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో అంత లోతుగా తెలియకపోతే శని కలిగించుంటాడని మనం జనరల్గా శని పెట్టుకోవచ్చు శని పాపాల భైరవుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు అక్కడ కూర్చుని సూర్యుడు చుట్టూ తిరగబాయా అని దేవుడు పురమాణిస్తే ఆ పని సరిగ్గా చేస్తున్నాడో లేదో తెలియదు కానీ మన జీవితాల్లో హస్తక్షేపం చేసి మనల్ని హింస పెట్టడం కాబట్టి అందరికీ ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఈ మొన్న నష్టపోయిన కూడా ఆయనే చేస్తూ అలా ఊహ చేసి శని అని చెప్పచ్చు కానీ అలా ఊహ చేసి చెప్పిన వాటితో ఇన్ని సంవత్సరాలు ఈ కూడా ఎందుకు కాబట్టి శాస్త్రం ఉన్నందుకు అలా ఊహ చేసి కాకుండా క్యాల్కులేషన్స్ వేసి శని కాదు రాహువు నీకి దుఃఖాన్ని కలిగించినాడు గురుడు కలిగించడు గురుడు ఎప్పుడు సుఖాన్ని కలిగిస్తాడు ఈ ఇలాంటి పాపాల భయంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళలో శని ఫస్ట్ క్లాస్లో ఉంటాడు అప్పుడప్పుడు రాహువు కేతువు కూడా వస్తూ ఉంటాడు రాహువు రాహువు కేతువు సో వీళ్ళ ముగ్గురిని ఇంకా వీళ్ళ తర్వాత ఇంకొకడు ఉన్నాడు ఆయన పేరు కుజుడు కుజుడు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాడు సో కాబట్టి వాళ్ళు క్యాలకులేట్ చేసి ఆ కుజుడు మీకు దుఃఖాన్ని కలిగించారని చెప్తారు ఇంకా సామాన్య మానవుడు లేకపోతే మీమాంసకుడు కర్మ మీమాంసకులను అడిగారనుకోండి కర్మమీమాంసకులను అడిగితే అంటే దాంట్లో కొంత నవ్యమీమాంసకలను అడిగినట్లయితే దేవుడు కలిగించాడు ఎందుకంటే దేవుడు కర్మఫల దాత కదా కర్మఫలాన్ని ఇచ్చి ఇవ్వడు కాబట్టి కర్మఫల రూపంగా ఈ దుఃఖాన్ని మూటకట్టి వీడిని ఎత్తిని పెట్టినవాడు దేవుడు అని చెప్పారు వేదాంతులు ఏమని చెప్తారంటే వీడి డేలర్ ఇవ్వలేదు నీకు దుఃఖాన్ని రాహువు ఇవ్వలేదు దేవుడు కూడా ఇవ్వలేదు ఈ దుఃఖాన్ని నీకు నువ్వు నిర్మాణం చేసుకున్నావు నేను ఎలా నిర్మాణం అంటే చూడు అనేక అంశాల్లో మనం పొరపాటు చేస్తాం ఒకటి కామన కామన ఒక దుఃఖహేతువు ఇప్పుడు ఎదో ఉన్నదాంతో సంతృప్తి చెంది ఆ ధనాన్ని దాన ధర్మాలకో లేకపోతే మరో రకంగానో వినియోగించి తాను ఆత్మస్వరూపము ఆ విచారము అలాంటి మార్గంలో నడిస్తే ఇంత దుఃఖం వచ్చింది అని కాదు కదా నాకెవరో సలహా చెప్పారు స్వామిజీ నీకు ఏమైనా ఒక కారు ఉండాల్సిందే అని చెప్పారు అంటే అయ్యా నమస్కారం వద్దు కారు వద్దు కాదు మీరు ఈ ఆటో వాళ్ళతో మీరు పడలేరు అప్పుడు ఆటో వాళ్ళతో పడి బదులు కారు వాడితో పడాలి ఆ కారు ఎవడో నడపాలి నేను నడుపుకోలేను కదా నేనే నడుపుకోవాల్సి ఉంటుంది లేకపోతే నేను నేర్చుకుని నడుపుకోవాలి ఇప్పుడు కారు నడుపుకోవాలి నడిపితే పాఠం చెప్పిన ఏదో ఏదైనా చేయగలుగుతాం అదేనా కదా కాబట్టి మళ్ళీ ఇప్పుడు కారు నడిపి వాడు ఏజెంట్ ఒకడు ఎవరో ఉంటాడు కారు డ్రైవింగ్ స్కూల్ వాడు ఉంటారు వాడి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి వాడు మోసం చేస్తాడు వాడు తొమ్మిదింటికి రమ్మంటాడు తొమ్మిదింటికి మనం తలుపు తీయరు ఎనయా తొమ్మిదిన్నరకు వస్తాడు ఎమయా తొమ్మిదింటికి రమ్మని తొమ్మిదిన్నరకు వచ్చేవంటే మరి అంతలాగా ఎలా కుదురుతుంది అండి పావు గంట ఇటువంటి అవుతుంది అంటాడు అరగంట ఇటువంటి వచ్చేసి పావుగంట ఇటువంటి అవుతుంది వాడికి పావుగంటకి అరగంటకి తేడా ఏం కనపడుతుంది ఇంకా అక్కడి నుంచి మన ఫ్రస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది కాబట్టి అలా వీళ్ళని వాళ్ళని నిందించడం ఆఖరికి దేవుణ్ణి కూడా నిందించవద్దు మన మన కర్మల్ని మనమే పోగేసుకున్నాము రథాన్ని ఎవడు పోగేసుకున్నాడు మనమే పోగేసుకున్నాము దేవుడు ఇచ్చాడా రథం మనం పోగొట్టుకున్నాం పోగేశాము మనం పోగేశాము అలాగే కులాలుడు కుండని చేస్తాడు కుండ దృష్టాంతం ఇచ్చాడు కులాలుడు చేసాడా కుండ చేసుకున్నాడా తనకు తాను చేసుకున్నాడా లేదా దేవుడు ఇచ్చాడే విడుకుండా అలాగే ప్రాసాదం ఇల్లు ఇల్లు వచ్చింది రథ ప్రాసాదం ఇల్లు ఇల్లు వచ్చిందంటే దీనికి దీనికి జ్యోతిష్ శాస్త్రం దీన్ని ఎవరు చెప్తారంటే గృహయోగం ఉంది కాబట్టి ఇల్లు వచ్చింది ఇంకా పైగా ఏమంటారో తెలుసిన ఆ భాష టెర్మినాలజీ అలా ఉంటుంది ఇల్లు బుద్ధుదేనండి ఇల్లు ఇవ్వాలంటే బుధుదే ఇవ్వాలి ఇల్లు అని చెప్తారు బుధులు ఇవ్వాలంటే ఇల్లు బుధులు ఇల్లు ఇస్తారు అంటే ఎవరు క్యాల్కులేషన్స్ ఉంటాయి అనేక సందర్భాల్లో బుద్ధుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఈయన ఇల్లు కట్టుకున్నాడు పూర్వం ఇల్లు కట్టుకోవడం ఇది ఒక పెద్ద ప్రాజెక్టు కింద ఉండేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని సామెత కింద ఉండేది ఇది అలా ఉండేది మరి ఒకప్పుడు ఇల్లు కట్టడం అంటే పెద్ద ఘనకార్యం కింద ఉండేది ఏమో నువ్వు హైదరాబాద్లో ఇల్లు కట్టేవా అని అడిగేవారు విలేజెస్లో ఉండే పెద్దలు కట్టానంటే ఆ పర్వాలేదు సంతోషించేవారు సో ఆ విధంగా ఉండేది మరి కాబట్టి ఇల్లు ఏమో ఇల్లు కట్టేవా అంటే కట్టలేదు ఏది నీ జాతకం నీకు రెండేళ్ల తర్వాత బుధుడు వస్తున్నాడు బుధయోగం వస్తుంది బుధుడు నీ చేత ఇల్లు కట్టిస్తాడు అని చెప్తాను దట్ ఈస్ హౌ దే టాక్ దట్ ఈస్ ద జన్మినాలకి అంటే మీరు తప్పుపట్టింది దట్ ఈజ్ హౌ దే టాక్ అలా కనెక్షన్స్ ఎవ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇల్లు బుధుడి బుధుడు అంటే ఓ రకంగా దేవుడే కదండి ఇప్పుడు ఏది పెట్టినా బుధుడన్నా రాహు ఏదన్నా దేవుడు అర్థం మన చేతిలో లేనిదే అలా దేవుడు మళ్లాంటి సింపుల్ మైండ్ ఉన్నవాడు దేవుడనే ఓ దండాడు ఆ సింపుల్ మైండ్ని నాశనం చేసేసుకుని ఆ ఇమోషన్స్ని పోగొట్టుకుని బాగా ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ని బాగా పెంచి పెంచి బాగా పుస్తకాలన్నీ చదివి చదివి చదివి వీడు దేవుడు అన్నాడు రోజులు భూసుడు నాకు అర్థమైంది బుధుడన్నా దేవుడే రాహు వల్ల దేవుడే కదండి మీరే రాహు బుధుడు కలపడే కదా పెట్టారా లేదో ఆ దేవుడికే అనేక పేర్లు ఇల్లా పెట్టుకుని కాలక్షేమం చేయటం ఏదో సంతోషపడ్డాం ఏదో సంతృప్తి ఏదో ఎక్కడికక్కడికే సంతృప్తి సో అయ్యా మీకు ఇల్లు బుధుడు ఇవ్వలేదు ఎవడో ఇవ్వలేదు మీ ఇల్లు మీరు తెచ్చుకున్నారు దాంతోపాటు వచ్చి సుఖము మీరే తెచ్చుకున్నారు దుఃఖము మీరే తెచ్చుకున్నారు చదండి ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ మకాన్ పెట్టాను ఇక్కడ ఉన్నవాళ్ళని ఇక్కడ ఉండొచ్చుగా ఇక్కడ నుంచి లేవలెత్తి అది నెత్తికి పెట్టుకుని ఏ వీలైనంత మటుకి నా నెచ్చి మీద పెట్టుకుని మిగతా వాళ్ళ నెట్టి మీద తక్కువ పెట్టి ఏదో ఇటు చిప్పు అటు తిప్పు మూడో గంట వాడికి తెలియకుండా షిఫ్ట్ చేశాను ఎలా షిఫ్ట్ చేశానో ఎవరికి తెలియకుండా చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను ఇంకా ఓట్ అవ్వలేదు ఆ వాద్యం సూర్తలేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ నేను పెట్టుకున్నానా లేకపోతే దేవుడు పెట్టాడా లేకపోతే బుధుడు పెట్టాడా రాహు పెట్టాడా ఎవడు పెట్టాడు నేను పెట్టుకున్నాను ఐ హెట్ లాస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అండ్ ఐ టేక్ ద గుడ్ అండ్ బ్యాడ్ అలా ఉ ది ఆల్వేజ్ ఎ గెయిన్ అండ్ లాస్ ది నెవర్ ఎ టోటల్ గెయిన్ దెర్ ఈజ్ నో సచ్ థింగ్ ఆత్మలాభాత్ పరం లాభం నాస్తి ఆత్మ లాభం కంటే గొప్ప లాభం ఏదీ లేదు బయట ఉన్నది లాభాలేమీ కావు ఇది లాభం అనుకోవడమే కొరక కాబట్టి దేవుడు ఎందుకు పెడతాడు కనుక ఈ ప్రసాదాదులను దేవుడు సృష్టించలేడు ఉత్పాదయతి ప్రభు ఆత్మా దేవుడు సృష్టించాడు అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు అంటే అర్థం దేవుడు సృష్టించలేదు అని చెప్పినప్పుడు కూడా ప్రభు ఆత్మ అనే అంటే ఈశ్వరుడు మీకు అనుగ్రహం ఇస్తే ఆత్మరూపంగానే అనుగ్రహం ఇస్తాడు ఇచ్చాడని చెప్పిన సందర్భంలో కూడా ఆత్మరూపంగానే అనుగ్రహం ఇస్తాడు ఆత్మరూపంగానే ఇస్తాడు తప్ప బయట నుంచి వచ్చి దేవుడు బయట అంటే దేనికి బయట దేహానికి బయట కదా దేహానికి బయట అంటే అసలు నువ్వు దేహం కాదే బయటే ఉంది కాబట్టి ఇచ్చేయడని చెప్పినప్పుడు దేవుడు ఆత్మరూపంగా ఇచ్చాడని చెప్ప ఇక్కడ టాపిక్ ఇచ్చాడనే టాపిక్ కాదు అంటే వ్యవహార దృష్టిలో ఇచ్చాడని చెప్పచ్చు పరమార్థ దృష్టిలో ఇవ్వలేదు అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ టాపిక్ పరమార్థం కనుక చూడ దేవుడు ఇచ్చుంటే ఆత్మరూపంగా ఇచ్చి ఉండాలి ఆయన ఆత్మరూపుడుగా ఉన్నాడు ఆయనకి క్రియలతో ఎట్టి సంబంధము లేదు కాబట్టి ఆయన నీకు కర్తృత్వాన్ని ఇవ్వలేదు ఆయన నీకేమో కర్మలను అంటే ప్రసాదాది అభీష్టములైన వస్తువులను కూడా ఆయన ఏమీ నీకు తెచ్చుకున్నావు నువ్వు నువ్వు తెచ్చుకున్నావు మనిషి తన వాసనా బలం చేత తాను ఇవన్నీ ఏనుకోని తెచ్చుకుంటాడు తెచ్చుకుని అనుభవిస్తాడు అంటే నువ్వు తెచ్చుకున్నావు అంటే నీకు ఎవళ్ళు తెచ్చిపెట్టలేదండి ఒక ఐడియా పుట్టింది మనస్సులో ఆ ఐడియా పుట్టి అది వాడి ఆ టైంలో అది రాంగ్ ఐడియా అయిందనుకోండి రాంగ్ ఐడియా అవ్వచ్చు రైట్ అవ్వచ్చు జనరల్గా మిక్స్డ్గా ఉంటాయి కొంత రైట్ ఉంటుంది కొంత రాంగ్ ఉంటుంది ఐడియా ఏదో పుడుతుంది ఆ ఐడియా అది బీజం వృక్షమైనట్టుగా పెరిగి పెరిగి పెద్దదవుతుంది కార్యరూపాన్ని దాల్స్తుంది దాని చుట్టూ బోడంతో వ్యవస్థ నిర్మాణం అవుతుంది అప్పుడు కొలాప్స్ అయిపోతుంది ఆ ఐడియా రాూవ్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం దేవుడిని దేవుడిని ఎత్తుని పెట్టేస్తాం దేవుడు చేశాడు దేవుడు చేశాడు దేవే చేస్తాడు నువ్వే చేసుకున్నావు అంచేతనే మనం వీ హ్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ డెస్టినీ స్వామి వివేకానంద చెప్తూ ఉండేవాడు దేవుడు ఏమి చేయుడు అదృష్టం ఆ అదృష్టాన్ని చేసుకునేవాడు కూడా నువ్వే యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ ఏడున్న క్రియేట్ చేస్తాడు ఏం పని పట్టాలేదో ఏమి అని అలా చెప్తాను దాని టు అండర్స్టాండ్ మన డెస్టినీ మన అధీనంలో తెచ్చుకోవాలి ఆ ధైర్యంతో ముందుకు అడుగు లేకపోతే ఆధ్యాత్మిక విద్యలో అసలు ఉపాయండి దేవుడు చేసేటంటే రైట్ కైండ్ ఆఫ్ స్కేప్ బోట్ కదా అర్జునాట్ థ్రోయింగ్ రెస్పాన్సిబిలిటీ అని సంబడేయాల్సి దేవుడు అన్నా కూడా మీ యాటిట్యూడ్ ఎలా ఉంది దాన్ని ఆ బాధ్యతను ఇంకోహణ మీదకి నెట్టేసి ఇట్లా అది తప్పది అది వర్కౌట్ కాదు నాపి రథాది కృతాహ కాబట్టి రథాదులను చేసినటువంటి వాడు ఈశ్వరుడు కాదు తత్ఫలైన సంయోగం కర్మఫల సంయోగం ఉత్పాదయతి చూడండి కర్మఫలముతోటి సంయోగాన్ని దేవుడు వీడికి కలిగిస్తాడా కలిగించడా దేవుడు అంటే ఆత్మరూపంగానే దీనికి ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు ఒక పరిస్థితి బయట నిర్మాణమైనది బయట ఓ పరిస్థితి నిర్మాణమైనది ఈ పరిస్థితి పరిస్థితి ఈవెంట్ అని అంటారు బయట ఈవెంట్ ఉంది ఈవెంట్ మంచిదని కానీ చెడ్డదని కానీ దేవుడు చెప్పడం ఈవెంట్ ఉంటుంది ఇప్పుడు వర్షం కురుస్తుంది అది మంచా చెడా మంచి చెడు కాదు మంచి అంటే మీ మనస్సులో ఉండే ఒక వాసన చెడంటే మరో వాసన మంచిగాది చెడు కాదు ఏమండి ఎండ కాస్తుంది నన్ను అడిగితే నేను చెడు అంట ఇంకోహండి అడిగితే మంచి అంట ఏమిటది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎండ కాస్తే మంచి వర్షం కురిసినా మంచి ఆయన దృష్టిలో ఈయన దృష్టిలో ఆయన మంచి అన్నది ఈయనకి చెడు ఆయన చెడు అన్నది ఈయనకి మంచిది అయినా వర్షము ఎండ వీళ్ళిద్దరూ ఇలా దొరలాడుకున్నారు ఓ కొన్ని సంవత్సరాలు ఇప్పుడు రివర్సు ఈయన వీళ్ళు కూర్చున్నారు ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు ఎండ కాస్తే మంచి ఉన్నాయి ఎండ కాస్తే చెడు అంటాడు వర్షం పడితే మంచిగా ఉన్నాయో వదే చెడు ఇప్పుడు ఎండ వర్షం ఇది మంచిగా చెడు అంటే ఏం చెప్తారా వాళ్ళ వాసనలు ప్లేఅవుట్ తప్ప అది మంచి కాదు చెడు కాదు నెంబర్ వన్ ఇప్పుడు మంచి అయితే నాకు సుఖము చెడు అయితే నాకు దుఃఖము ఓకే సో ఒక వాసన వల్ల అది సుఖము అనే రూపాన్ని పొందింది వాసనని బట్టి అది సుఖం కానీ దుఃఖం ఇప్పుడు ఈవెంట్ బయట నిర్మాణమైనది ఆ ఈవెంట్ నాకు సుఖంగాని దుఃఖంగాని అయింది ఏదైనా కూడా నా వాసన వల్ల అయిందా దేవుడి వల్ల అయిందా నా వాసన వల్ల అయింది ఓకే వెళ్ళండి సుఖమో దుఃఖమో ఎక్కడ ఆవిర్భవిస్తుంది సుఖ దుఃఖానుభవం మనస్సులో సుఖమైనా మనస్సే దుఃఖమైనా మనస్సే ఇది మనస్సు దీనికి సుఖ దుఃఖాలు ఉండడం నేను అలవాటు నేను నా మనస్సు కాదు నేను వేరు మనస్సు వేరు మనస్సులో ఉన్నది దానికి నాకు సంబంధం లేదు దట్స్ ఇట్ ఓవర్ మీకు సుఖ దుఃఖ సంయోగం లేనే లేదు మనమేం చేస్తాం నేను కాని మనస్సుని నేనని భ్రమపడతాను భ్రమపడడం వల్ల సుఖం ఉంటే నాకు సుఖంతో సంయోగం కలిగింది మనస్సులో దుఃఖం ఉంటే నాకు దుఃఖంతో సంయోగం కలిగింది కాబట్టి సుఖ దుఃఖములతోటి సంయోగము దేవుడు కలిగించాడా నా అజ్ఞానం కలిగించిందా నా అజ్ఞానం దేవుడిని కలిగిస్తాడు దేవుణ్ణి కలిగించాడు సో నా కర్మ ఫల సంయోగం ఇంకా మరి దేవుణ్ణి అన్నింట్లోంచి దేవుణ్ణి తీసు పక్కన పెట్టేస్తే సాధారణంగా అన్నింట్లోనూ దేవుణ్ణి పెట్టేస్తారు అన్నింటికీ దేవుడే సో మనకి తెలుస్తూ ఉంటుంది దేవుడు అన్నింటిలోనూ అలాగే పెట్టుకోకూడదు మన పూచి మనం తీసుకుని మనం ధర్మం వైపు ఆ జ్ఞానం వైపు మనం ముందుకు అడుగు వేయాలి కానీ అన్నింటినీ దేవుణ్ణి తోసిస్తూ ఉండకూడదు ఎప్పటికప్పుడు గుణపాఠం నేర్చుకోవాలి ఒక ఒక ఘటన జరిగిందంటే మంచిగా చూడవు అంత ఒక పాఠాన్ని నేర్చుకోవాలి నేర్చుకుని మనం ముందుకు అడుగు వేయాలి మన అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోవాలి అలా కాకుండా అన్నింటికీ దేవుణ్ణి తిట్టుకుంటూ కూర్చుంటే ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే దేవుడికి ఇవేమీ చేసేవాడు కాదు ఆయన ఆత్మరూపంగా ఉన్నాడంటే సూర్యుడు అలాగో దేవుడు అలాగో సూర్యుడు మంచి పనులు చేడు చెడ్డ పనులు చేడు ఉడికే కాంతిని ప్రకాశాన్ని ఇస్తాడు అలాగే ఈ సృష్టిలో బయట కానీ లోపల కాని ఎక్కడ ఏది కదిలినా అది గాడ్స్ పవర్ మాట్లాడితే గాడ్స్ పవర్ వింటే గాడ్స్ పవర్ చూస్తే గాడ్స్ పవర్ బయట గాలి వీస్తే అది గాడ్స్ పవర్ నీరు ప్రవహిస్తే గాడ్స్ పవర్ అదంతా గాడ్స్ పవర్ పొగలు గాడ్స్ పవర్ రాత్రి గాడ్స్ పవర్ అంతా గాడ్స్ పవర్ ఈ గాడ్స్ పవర్ని కర్మల కింద భోగ వస్తువుల కింద సుఖ దుఃఖాల కన్వర్ట్ చేసుకునే వీడు అది సరే ఎలక్ట్రిసిటీ వస్తుంది అదైతే ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకుని రాత్రి అలవాటు ఎయిర్ కండిషనర్ పడుకుని పొద్దున్న వ్యక్తికి తల భారంతో రొంపుతోటి వీడిని నిద్రలేస్తే తప్ప ఎలక్ట్రిసిటీ అవుతుందా విడిదవుతుందా విడుదవుతుంది రాత్రి వారు అర్ధరాత్రి హారర్ సినిమా చూసి నిద్ర చేయడవుతుంది మొన్నాడేమో రోజంతా పాడు చేసుకుంటే తప్ప ఎలక్ట్రిసిటీగా వీడిదా గాడ్స్ పవర్ ప్రతి యాటమ్ లో బయట లోపల ఉంటుంది కానీ కర్తృత్వం గాడ్స్ పవర్కి సంబంధించిన మరి ఆ గాడ్స్ పవర్ వల్లే నీకు సుఖ దుఃఖాలు కలుగుతాయి ట్రూ కానీ ఆ సుఖదుఖాలను కలిగించేటువంటిది మాత్రం గాడ్స్ పవర్ కాదు ఇది చిత్రం ఏంటంటే అది లేదు గాడ్ లేదే ఏది లేదు కానీ ఈశ్వరుని కర్త రుత్వం మాత్రం లేదు మరి ఇంకేదండి కర్త కర్తవరు స్వభావస్థు ప్రవర్తతే స్వభావ ప్రవర్త నాకు నేను మరవలేని మాట స్వభావ అంటే ఏదో తెలుసునని మన ఆయన గారు రెండు అంటే ఏదో తెలుసా నేను బాగా ఆలోచించేసేవాడిని స్వభావం అంటే మాయా ఇర్థ స్వభావ అంటే మాయా అనర్థం అది ఆ సందర్భంలో ఇంకో సందర్భంలో స్వభావ శబ్దానికి ఇంకో అర్థం ఉంటుంది అనేక అర్థాలు ఉంటాయి స్వభావ రెండు పదాలు కలయి కదా సమాసపదం కానీ సందర్భంలో స్వభావస్థు ప్రవర్త మాయా ప్రవర్త ఆ జ్ఞానము మనల్ని నడిపిస్తుంది ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అటు మనం ఈ సత్యాన్ని తెలుసుకుని కృపాార్చనయ ఈశ్వరంలో విలీనమీద స్వయం నయతి కర్తరి కారయం ప్రవర్త ఇుచ్య కాబట్టి దేహి అంటే దేహమునందుండే ఆత్మ ఆత్మ చైతన్యం యథార్థ స్వరూపం అజ్ఞానకృతమైన కర్తృత్వం అవి లేవు దాని అందు కాబట్టి ఆత్మ దేహమునందు ప్రకటమయ్యే ఆత్మ నా కరోతి స్వయంగా తానేమీ చేయటం లేదు ఇతరముల చేత చేయించుటలేదు మనస్సు చేత దేహం చేత కూడా చేయించుటలేదు చేయిస్తే కూడా అది కూడా కర్తృత్వమే కారయతృత్వం కూడా కర్తృత్వమే వెనకాల నుండి చేయిస్తే వాడి నుండి కూడా కర్తృత్వం దోషం తగులుతుంది వెళ్ళి మరి ఆత్మ ఏమీ చేయించట్లేదు మరైతే ఇక్కడ జరిగే ఈ క్రియలకి క్రియాఫలాలతోటి సంయోగానికి హేతువు కారణము ఎవరు కహ ఎవళ్ళు చేస్తున్నారు ఎవళ్ళు చేయిస్తున్నారు అని ప్రశ్న దీని మీదనే చక్కటి విచారం గుహాప్రవిష్టాధికరణంలో అయింది ఆ అదే కర్త భోగుతాను ఆ అదే కర్త భోగుతాను ఇప్పుడు దీంట్లో పైప్ అనుకోండి ఇది వాటర్ పైప్ అనుకోండి వాటర్ ప్రవహిస్తోంది దీంట్లో అవునండి వాటర్ ప్రవహిస్తూ ఉంటే ఇప్పుడు ఇలా వేశాను ఇది వేశాను ఇప్పుడు ఏముంది పైప్ ఉంది పైప్ ఉంది మధ్యలో ముడి ఇప్పుడు ఎన్నో ఇంతకు ముందేముంది పైప్ ఉంది ఇప్పుడే ఉంది రెండు పైపులు ఓ ముడి ఎక్కడి నుంచి వచ్చేయండి ఒక పైపు ఇంతకుముందుంటే ఇప్పుడు రెండు పైపులు ముడి వచ్చాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి మన మనసు మనస్సు యొక్క ప్రాజెక్షన్ తప్ప అక్కడ రెండు పైపులు లేవు ముడి లేదు మూడు ఉన్నట్టుగా ఒక భావన అంతకుముందు నీరు ప్రవహించేది ఇప్పుడు నీరు ప్రవహించడం ఆగిపోయింది ముడి తీసేయండి సపోజ్ మూడు తీసేసారనుకోండి మూడు తీసేస్తే ఇప్పుడు నీటిని ఆపేసిన కర్త ఏమయ్యాడు నీటిని ఆపరేషన్ కర్త ఎవరు ఎవరైనా కర్త ఎక్కడున్నాడా కర్త అంటే ఆ ముడే కర్త ఆ ముడి ఎందే మీరు ఆ ముడినిచ్చిమి పెట్టండి ఈ నీటిని ఆపరేషన్ కర్త ఎవరు అంటే ముడి ఏదండి మూడేదండే మీరు ఇన్వెస్టిగేట్ చేశారని ఏదైనా మూడేదండే ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమిటవుతుంది ఆ ముడి మిత్యా వచ్చిపోయేది తప్ప అదేమీ లేదని తెలుస్తుంది చీకటిని ఇన్వెస్టిగేట్ చేస్తే పోతుంది దాని లక్షణ వాళ్ళు అంచేటనే అది ఉన్నట్టు కనబడిదే కానీ అది ఉండదు ఉంది కాదు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే పోతుంది మీరు కొంచెం వాసనలన్నీ పక్కన పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే అవతలకి పోతుందండి దుఃఖం వచ్చినప్పుడు కూడా ఈ దుఃఖం ఏమిటి అని ఇన్వెస్టిగేట్ చేస్తే పోతుంది అజ్ఞానం యొక్క లక్షణం ఏదో అజ్ఞానస్య లక్షణం లేదు విచారం నక్షమతే అజ్ఞానం యొక్క లక్షణం ఏమిటంటే అది విచారాన్ని సహించలేదు మీరు ఇంక్వైరీ చేస్తే అవతల పోతుంది చీకటి లక్షణం ఏమిటి వెలుతురిని తట్టుకోలేదు వెలుతురు కనపడగానే పారిపోతుంది అలాగే దుఃఖం వచ్చినప్పుడు మీరు కనుక ఎంక్వైరీ చేస్తే ఏమిటి దుఃఖము ఎందువల్ల ఈ దుఃఖము అందుకనికే ఎంక్వైరీ చేశారనుకోండి అప్పుడే పోతుంది అప్పుడే పోతుంది ఏ విధంగా అంటే మీరు వాసన తోటి ఇంక్వైరీ చేయకూడదు ఇందాక చెప్పాను చూడండి ఈ దుఃఖం ఏమిటి అంటే వాడి వల్ల వచ్చింది అది ఇంక్వైరీ అవుతుందా అది ఎంక్వైరీ అవ్వదు అది మన వాసన ఉంది కాబట్టి కేవలము మనుష్యులు వాసనా బలంతో ప్రవర్తిస్తూ ఉంటారు తప్పస్తే తప్పిస్తే ఇంట్లో ఈశ్వరుడు యొక్క తప్పుతో ఏం లేదు కాబట్టి స్వభావస్థు ప్రవర్తటే స్వభావస్థూ స్వభావస్వభావ అవిద్యాలక్షణ ప్రకృతి మాయా స్వభావ తాను ఉండుక దానికి అలాగ దానికి అయితే కర్మధార సమాసం కానీ ఆ పదాన్ని ఒక రూఢి అర్థంలో వాడతారు పంకజం లాగా పంకజం అంటే బురదనందు పుట్టున్నది పంకే జాయతే పంకజం బురదనందు పుట్టున్నది ఎక్కడైనా పంకజమ్మనే పేరు చూస్తే మీరు బురద నుండి పుట్టినది అనే అర్థం చెప్పకండి సుమ పంకజమ్మని పెట్టుకుంటారు పేరు ఎందుకంటే పంకజమ్మ కాదు అలాంటి పేర్లు ఏవో ఉంటాయి పంకజమ్మని అంటారు పంక అంటే బురద బురద నుండి అది దాని సమాసార్థం అలా ఉన్నా దాని రూఢర్థం ఒకటి ఉంది రూఢర్థం పద్మము కాబట్టి పంకజమనగానేమి అంటే పద్మము అని చెప్పాలి బురద నుండి అని చెప్పకూడదు పద్మము అని చెప్తారు రూఢర్థం అలా వచ్చేసింది కాబట్టి స్వభావ స్వోభావ స్వభావ ట్రూ కానీ దాని రూఢర్థం ఒకటి ఉంది కానీ అలా ప్రయోగిస్తారు ఏమిటి మాయా ప్రకృతి ప్రకృతి అంటే దేహేంద్రియ మనస్సులు జీవుడు యొక్క స్థాయిలో ప్రకృతి అంటే దేహేంద్రియ మనస్సులు చుట్టూ ఉన్నది ప్రకృతి ఇది అవిద్య అజ్ఞాన లక్షణ అజ్ఞాన రూపంగా ఉంటుంది ఏమిటి అజ్ఞానము ఇది అనాత్మయ ఉండగా ఆత్మాని భ్రమపడుత అనాత్మయ ఉండగా ఆత్మాని భ్రమపడాలి భ్రమపడడం ఏదైతే కాదో అదే ప్రకృతి అదే అదే స్వభావ కాబట్టి అనాత్మయందలి ఆత్మ భ్రమయే మనకి సుఖాలని దుఃఖాలని కర్తృత్వాన్ని ఈ భోగాలని వీటిని అన్నిటినీ కూడా కలిగిస్తూ ఉన్నది దీంట్లో ఆత్మస్ ఆత్మస్వరూపానికి ఏమీ సంబంధం లేదు ఆత్మరూపుడుగా ఉండే ఈశ్వరుడికి కూడా ఏమీ సంబంధం లేదు చేతనే ఈ అధ్యాత్మ శాస్త్రము దీన్ని దీన్ని అధ్యయనం చేయటంలో అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇబ్బందులంటే మనకేమో కొన్ని ప్రసిద్ధంగా కొన్ని భావాలు పెట్టుకూర్చుంటారు ఆ భావాలని షేక్ చేసినప్పుడు మన మనస్సుకి భయం కూడా వేస్తుంది ఏమిటి రాదు ఉంది పాఠం ఈజ్ అవుతున్నావు ఆ దీపు దేవుడికి కోపం వస్తుందేమో అని కూడా భయం వేసినా మీరు ఆశీర్వదారు కాబట్టి భయ భయంతో రాగద్వేషాలతోటి ఉన్న మనస్సులో తత్వము అవగాహనకి రాదు భయం ఉండాలి నిర్భయంగా ఉండాలి అసలు భయం వేసింది సపోజ్ దేవుడికి కోపం వచ్చింది కోపం ఏం చేస్తుంది ఏం చేస్తాడు దుఃఖాన్ని కలిగిస్తాడు ఎవరికి కలిగిస్తాడు దుఃఖాన్ని ఎవరికి ఆత్మ ఆత్మ తానే దేవుడే ఆత్మ విషం తేలు తేలు కొందులో విషం తేలుకి హానిని కలిగిస్తుందా కలిగించ కాబట్టి దేవుడు ఆత్మకి హానిని చేయదలుచుకుంటే అది హానే కాదు ఆత్మకేం హాని చేస్తాడండి ఆయనే ఆత్మ ఇంకేం హాని చేస్తాడు హాని చేయాలంటే తనకంటే ఇతరం అవ్వాలి అప్పుడే హాని చేయగలుగుతాడు నేను ఆత్మస్వరూపుడను స్పేస్ లైక్ కాబట్టి దేవుడు మాత్రం నన్ను ఏం చేస్తాడు కాదు దుఃఖాన్ని ఎవరికి ఇస్తాడు దుఃఖాన్ని మనస్సుకిస్తాడు నే మనస్సు కానే కాదు నే మనస్సు కాదు మనస్సు కదా మనస్సుకి ఇది లెట్ ఇన్ యూ ఐ డోంట్ మైండ్ ఇది ఇప్పుడు ఏం చేస్తాడండి నేను ఏం చేస్తాడో తెలుసిన బేట అని తనలో చేసి కూర్చుంటాడు సత్యం తెలిసింది కానీ పని అలా ఉంటుంది కాబట్టి అభయం ఉండాలి భయపడకూడదు అలానే అహంకారంగా పొగరమూతుగా ఉన్న మనం దీని అర్థం స్వభావ అంటే అర్థం ఏంటో తెలుస్తుందండి అహంకారం పరిచ్ఛిన్నమైన అహంకారం ఈగో ఈగో ఈగో రైప్ ఈగో అని శ్రీరామకృష్ణుల అంటే పరిపక్వము కాని ఈగో పరిపక్వమైన ఈగో పరిపక్వము కాని ఈగో ఏటో తెలిసినా నేను కర్తను నేను ఇది చేశాను నేను అది చేశాను అని అలా ఉంటుంది పరిపక్వము కాని ఈగో అనేక వాసనలతో నుండి ఉంటుంది పరిపక్వమైన ఈగో ఏమిటంటే ఈశ్వరులకు నేను సేవకుడను లేకపోతే భక్తుడను లేకపోతే అంశము అని ఈశ్వరునితోటి సంబంధం నిత్య సంబంధాన్ని పెట్టుకుని ఉండేటువంటి ఈగో ఏదైతే ఉందో అది పరిపక్వమైన ఈగో అటువంటి పరిపక్వమైన ఈగో సరళంగా విలీనమైపోయి ఇది ఆత్మజ్ఞానాన్ని పొంది ఈశ్వరుని రూపంగా ఉండిపోతుంది అది వ్యవస్థ కాబట్టి ఈగో ఉన్నంతసేపు శ్రీరామకృష్ణుడు వారు చెప్పినట్టుగా ఈగో యాజ్ లాంగ్ యాస్ దేర్ ఈజ్ ఈగో లెట్ ది ర్యాష్కెల్ బీ డివోటీ టు గాడ్ అని ఆ ఈగోని ర్యాష్కెల్ అంట వ్యాస్కెల్ అంటే తప్పు మాట ఏం కాదు ఆ మూర్ఖుడు ఆ అయోగ్యుడు నిఖ్యాతత్వాన్ని మరి ఇంకా ఏమంటారు లెట్ ఇట్ బి డివోటెడ్ టు గాడ్ ఈగో లేదనుకోండి నాట్ డూ ఎని పవర్ యూ ఆర్ ది గాడ్ లేదా యూ బీ ది గాడ్ ఆర్ యూ బీ సర్వెంట్ టు గాడ్ డోంట్ బి సర్వెంట్ టు ది సంసార సర్వెంట్ టు సంసార అంటే స్వభావస్తు ప్రవర్త నీ సుఖ దుఃఖాలకి నువ్వే నీ అజ్ఞానమే నిన్ను సుఖ ప్రవాహంలో కొడుతూ ఉంటుంది ఆ కుటుంబతో చేస్తుంది దాన్ని అనుభవించడమే అంటే దీనికోసం లేకుండానే ఉపయోగం లేదు దైవీహ్యేష గుణమయీక్ష్యమానా అయితే ఈ స్వభావము ఈ మాయా దీని నుంచి ఎలా బయటపడాలి అంటే చెప్పబోతున్నారు దైవీహ్యేష గుణమయీ మమమాయ దురత్యయ అని రాబోతోంది శ్లోకం అక్కడ దాని వివరాలు మనం చూసుకుందాము నాదతే కిత్ పాపం నైవ సుకృతం విభు అజ్ఞానేవృతం జ్ఞానం తేన మహ్యి జవ సేమ్ ఐడియా అని మళ్ళీ చెప్తున్నారు దేవుడు ఎవ్వనికైనా సరే కస్యిత్ ఏ ఒక్కనికైనా పాపం నాదత్తే పాపాన్ని తీసేసుకోడు పాపాన్ని ఆయన మన చే మన దగ్గర నుంచి పాపాన్ని ఆయన లాగేసుకోడు అలాగే నైవ సుకృతం ఆదత్త అంటే తీసేసుకోడు కదా అండి అంతే గృహనాథి అంటే గృహనాథి అంటే తీసుకోడవే సో అలాగే పుణ్యాన్ని కూడా ఆయనేమి తీసుకోడు ఆయన పాపాన్ని తీసుకోడు పుణ్యాన్ని తీసుకోడు ఇక్కడ ప్రభు విభు అంటే ఆత్మ ఈశ్వరుడు అంటే ఆత్మ విభువు అన్నా ప్రభువు అన్నా ఒకటే వివిధం భవతి ఇటు విభువు సర్వసమర్థుడు అనంత శక్తి ఉంటాడు ఇందాక చెప్పాను గాడ్ స్కాలర్ అని ప్రభువు అనే మనసులో పెట్టుకుని ఇప్పుడు విభు అన్ని రూపాలలో ఆయనే ఉంటాడు వివిధం భవతి ఇప్పుడు ఒక క్రిమినల్ రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు క్రిమినల్ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అయితే వాడి పాపం ఆయనకు అందుకుంటున్నా అంటుకోదు ఓ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆయన పుణ్యం ఆయనకు వీడికి అందుకుంటున్నా అంటుకోదు ఆత్మస్వరూపానికి ఏ వ్యక్తి యొక్క ఏ ఈగోయిటీకి ఉంటుండే ఈగోయిటీ ఆ ఈగో ఉంటుండే దానికి ఉంటాయి పుణ్యపాపాలు ఆ ఈగోకు ఉండే పుణ్యపాపాలని ఆత్మ ఈగో ఎక్కడ ఉంటుందండి ఆత్మ చైతన్యంలోనే ప్రకాశిస్తాం సర్వం ఆత్మ ఉంటుంది ఈగో యొక్క పుణ్యపాపాలు ఆత్మ తీసుకోదు పుణ్యాన్ని తీసుకోదు పాపాన్ని తీసుకోదు మనకేమిటి పుణ్యం కావాలో పాపం అక్కర్లేదంట పుణ్యాన్ని తీసుకోదు పాపాన్ని తీసుకోదు మీ యథార్థ స్వరూపంలో పుణ్యము పాపము రెండూ ఉండదు మీ అజ్ఞాన కల్పితమైన అహంకారంలో పుణ్యము పాపము రంగు ఉంటుంది భోతి ఉంది కాబట్టి ఇప్పుడు పుణ్యము ఇవన్నీ ఈ పుణ్యము పాపము గురించి లోకంలో ఉండేటువంటి వ్యవస్థ ఉంటుంది చూసారండి అదంతా అదో లెవెల్లో ఉంటుంది దాని గురించి మీరు చెంత చేయకుండా అది వాళ్ళెవెల్లో ఉంటుంది దాని అది దాని గురించి మీమాంస అది సందర్భంగా ఉండదు ఉపాయం నాతో మెటీరియల్ అచీవ్మెంట్స్ కి భంగం కాని విధంగా స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎలాగా అని అయ్యారు రికన్సైల్ చేయడం ఎలాగా అంటే నేను చెప్పడం ఏమండదు మెటీరియల్ అచీవ్మెంట్ భంగం కాకూడదు స్పిరిచువల్ ప్రోగ్రెస్ కావాలంటే కుదరదు మీకు మెటీరియల్ అచీవ్మెంట్ కావాలంటే అది బికమ్స్ హెండ్రన్స్ టు స్పిరిచువల్ ప్రోగ్రెస్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కావాలంటే మీరు మెటీరియల్ అచీవ్మెంట్ ని అలాగే చూడరు అని చెప్పి నేను ఇంకో మాట పైగా ఇంకో మాట కూడా చెప్తాను మెటీరియల్ అచీవ్మెంట్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే ఎకనామిక్ ప్రోగ్రెస్ కదా మనం గ్లోబలైజేషన్ మోడల్లో ఉన్నాం ఈ మోడలు దీంట్లో మనకున్న ప్రోగ్రెస్ అనే పదానికి అర్థం అభివృద్ధి అభివృద్ధి అనే పదానికి ప్రభుత్వం చెప్పే అర్థము పార్టీలు చెప్పే అర్థము ప్రజలు ఓటు అర్థం ఇదంతా కూడా క్వశ్చనబుల్ ఇదంతా రాంగ్ అని నేను అంటలేదు క్వశ్చనబుల్ క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఒక నదికి ఆనకట్ట కట్టడం ఇది మంచిగా జడ అంటే దే ఆర్ క్వశ్చనింగ్ అదే క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు అది అల్టిమేట్ రియాలిటీ అది పరమసత్యం అదే ప్రోగ్రెస్ అని అలా అందరూ అనుకోవటం లేదు పైగా ఈ మోడల్ బాగోలేదు ఇది ఈ మోడల్ వచ్చేసి చైనాలోనూ ఇండియాలోనూ పడ్డం మూలంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు అమెరికాకి కెనడాకి పట్టుకున్న భయం ఏమిటో చైనాను ఇండియా ప్రోగ్రెస్ అయిపోతుంది వీటి ప్రోగ్రెస్ అంటే అర్థం ఏమిటి నౌ దేర్ ఈస్ టెన్ టైమ్స్ మోర్ కాంపిటీషన్ ఫర్ వరల్డ్ ఆయిల్ రిజర్వ్ ఇంతకు ముందున్న కాంపిటీషన్ చాలా తక్కువ ఉండేది అమెరికాలో మనిషికి రెండు కార్లు ఉంటే ఇండియాలో వెయ్యి మందికి ఒక కారు ఉండేది అది కాంపిటీషన్ ఫోన్లో వెయ్యి మందికి ఒక కారు నడుపుకొని మొత్తం ఆయిల్ అంతా మనమే వాడుకుంటున్నాం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి మనిషికి రెండు కార్ల లెవెల్ అలాగే ఉంది ఇక్కడ వెయ్యి మందికి ఒక కారు బదులు యాభై మందికి ఒక కారు వచ్చింది యావరేజ్ అంటే ఇంతకు యాభై మందికి కాదు వంద మందికి ఒక కార్ వచ్చింది అంటే కాంపిటీషన్ ఇంతకు ముందు ఉన్న దాని మీదకి ఇప్పుడు ఏమైంది టెన్ టైమ్స్ కాంపిటీషన్ పెరిగింది దాంతో వరల్డ్ ఆయిల్ రిజర్వ్స్ యొక్క పొజిషను అర్జెంటుగా దాన్ని రీ అసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి నిర్మాణమైంది నెంబర్ వన్ నెంబర్ టూ గ్లోబల్ వార్మింగ్ అనే ప్రాబ్లం ఒక వచ్చేసింది అన్న మొత్తం ఎక్కువ టెంపరేచర్స్ అన్నీ మారిపోయాయి పూర్వం అల్బర్టా అనే స్టేట్లో కెనడాలో అక్కడి నుంచి ఎల్లో నైఫ్కి రోడ్డు మీద ఐస్ రోడ్డు ఉండేది అంటే లేక్ ఫ్రీజ్ అయిపోయి ఆ లేక్ మీద మీకు ట్రక్లు వెళ్ళేది అడుగుని నీరు ఉంటుంది ఇంత లేక్ ఐస్ ఉంటుంది ఐస్ మీద ట్రక్ ఐస్ ట్రక్కర్స్ అని మీద వెళ్ళేది అదే రోడ్డు ఇంక వేరే రోడ్ లేదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఐస్ మెత్తగా అయిపోయింది దాంతో హైవే థౌజండ్ మైల్స్ హైవే ఎందుకు పనికిరాని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు గ్లోబల్ వార్మింగ్ వాళ్ళు కంటారు పడుతున్నారు తర్వాత మనుషుల్లో ఉన్నటువంటి కన్సూమరిజంని పెంచి పెంచి పెంచి తయారు చేసి పెట్టారు ఇప్పుడు దీన్ని బాగా పెంచేస్తున్నారు ఈ భూతాన్ని అలా పెంచుతున్నారు ఇప్పుడు ఈ భూతం తిరగబడి మీద దాన్ని ఎలాగా ఆపాలో అర్థం కాదు ఈ ఎకనామిక్ మోడలు ఈ మెటీరియల్ అచీవ్మెంటు ఇదేదో పరమసత్యం అని మీరు అనుకోద్దు అలాగా వేదాంతులు ఎలాగో రిజెక్ట్ చేస్తారు ఈవెన్ మె ఈవెన్ ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఎనీవే కమింగ్ టు ది పాయింట్ ఆత్మ కర్త కాదు ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కాబట్టి సుకృతం కానీ దుష్కృతం కానీ ఆత్మని స్పృశించవు మరైతే అలా అనిపిస్తున్న అందరూ అలా అనిపిస్తున్నారంటే చూడవయా అజ్ఞానే నావృతం జ్ఞానం ఆత్మస్వరూపము అజ్ఞానం చేత కప్పి వేయబడి ఉన్నది ఏనమ్యంతి జంతవ ఆ కారణంగా మానవులు జంతవహ తాము పుట్టేమనుకునే వాళ్ళని జంతువులు అంటారు జాయతే నేను పుట్టాను అనుకుంటూ నేను పుట్టానో అనుకున్న వాడికి గీతలో పెట్టుకున్న ముద్దు పేరు ఏమిటంటే అని వాడికి నచ్చదు ఎందుకంటే జంతువు మనం లేవలని ఎద్దుల్ని పశువులని గుర్రాలని వాటిని అంటాం జంతువు అంటే జాయతే నేను పుట్టాను అనుకుంటే జంతువు నేను పుట్టలేదు అనుకుంటే ఆత్మ అది అంత తేడా పైరును ఊక తీసేస్తే బియ్యపు గింజ ఓక ఉంటే వడ్ల గింజ అంత తేడా సో కాబట్టి ఆ చేత ముహ్యంతి మోహమును పొందుతున్నారు మోహం అంటే ఏమిటి మనస్సు దేహము ఇది అనాత్మను వీటిని ఆత్మస్వరూపంగా భ్రమపడుతూ నేను పుట్టాననుకుంటున్నారు ఓన్ నేను పుట్టాను అనుకుంటే తప్పే ఉందండి తప్పేం లేదు మృత్యు ఎదురు చూస్తూ ఉంటుంది మృత్యు భయం ఉంటుంది ఈ జన్మ మృత్యు మధ్యలో సుఖదుఖముల ప్రవాహం ఉంటుంది వాసనలు ఉంటాయి మళ్లీ జన్మ మృత్యులు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఇలా నడుస్తూ వీడు ఈజ్ అన్ని వెజప్ సారో ఆల్డీ టైం కాబట్టి ఎప్పుడు పిడుగు పడ్డట్టుగా దుఃఖం వస్తుందో మనకే తెలుసు ఎప్పుడో వచ్చిపోతుంది అది వచ్చినప్పుడు బోలో పొలం అంటూ దుఃఖిస్తూ ఉంటాం దానికి ఏవో సొల్యూషన్స్ ఆ సొల్యూషన్స్ వెతుక్కుని కొంచెం సేద తీరాడనుకునేప్పటికీ ఇంకో దుఃఖం వస్తుంది ఈ దుఃఖాలన్నీ పడి పడి పడి ఇంకా పెద్ద వయసు వచ్చింది మళ్ళీ మితవాళ్ళు పడతారు దుఃఖాలు మనం ఏదైనా అనుకుంటే ఏదో రోగో ఏదో ఒకటి అది దాని ఈ రోగాన్ని వీడియో పోయాలి కదా రోగ దుఃఖాలు ఎవడు అనుభవిస్తారో వీడియో అయితే నేను దేహము కాదు అనే సత్యాన్ని కనుక తెలుసుకుంటే రోగం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు ప్లీజ్ నోట్ ద పాయింట్ ఇప్పుడు రోగం వల్ల దుఃఖం కలుగుతుందా రోగ భయం వల్ల దుఃఖం కలుగుతుందా మీరు చెప్పండి రోగ భయం వల్ల దుఃఖం రోగ భయం దుఃఖహేతువు రోగం కాదు ఇంకా అంతకంటే కూడా మోర్ క్రి క్రిటికల్ పాయింట్ బాగా ఈజీగా తెలిసిన పాయింట్ మృత్యు వల్ల దుఃఖమా మృత్యు భయం వల్ల దుఃఖమా మృత్యు భయం వల్ల దుఃఖం మృత్యు వల్ల ఏ దుఃఖం ఉండదు మృత్యు వల్ల సుఖమేటో దుఃఖమే అవుతుంది గొడవ వదిలింది ఓ సమస్య తీరిపోయింది ప్రాబ్లం ఈజ్ మృత్యువు వాట్ లైఫ్ ఓ సాను వాట్ లైఫ్ కెనాట్ మెండ్ డెత్ పుట్స్ అన్ ఎండ్